అమ్మా అమ్మాటలెన్నో ఆడుకున్నాము ఆటలాడి ఆటలాడి అలసిపోయినాము అలసిపోయి అలసిపోయి ఆకలవుతుంది ఆకలైతే అన్నం పెట్టమ్మా అన్నం పెడితే అన్నం పెడితే ఆరగిస్తాము ఆరగించి ఆరగించి నిద్రపోతాము నిద్రలో నా నిమ్మంగా కలలు కంటాము